అర్జనుడు ఒక్కడు తప్ప యువతలా కరుని ఎదుడబడి చేసినటువంటి వాడు ఎవడు లేడు సుమాను బాధపొచ్చు చావు పొంద నెల్ల పరమ సంతాపంగా పాల్పడ చేసి ఆ కరుని యొక్క ఇప్పుడు నీవు ఈ విషయం చెప్పినందువల్ల అందరికీ సంతాపాన్ని కలిగించింది సుమాంగా మానతన్యుడు నిత్మను మహాపురుషుడైన ద్రౌపదీ పుత్ర పంచకమున్నదే ఐదుగు రూప పాండవులు పోయినప్పటికీ మాకెంత దుఃఖం కలగలేదమ్మా అతడు మాకు నన్న ఎని మునన్న కురుపలంబు కలకబడ మునుదో మట్టులైన మునగ లోక మునకు గలుక తడలు మాకు గలుక తడలో అతడు అన్న అని ఇప్పుడు చెప్పకపోతే ముందే చెప్పినట్లయితే ఈ నాశన వద్ద ఉండేది కాదు కదా ఈ రాజులంతా చచ్చేవాడు కాది ఈ కురుకులమైనా పరిసిపోయేది కాదు మాకు తెలిసినట్లయితే ఆ కథుడు అమ్మ అని చెప్పి తెలిసినట్లయితే యుద్ధమే లేదు ఇను ఎంత పని నీవు తమ్మరాజు బాధ అని చెప్పడానికి లేదు ఆ పాండవులు తన తమ్ముడు అని చెప్పి తెలిసినప్పటికీ వాడికి లేదేమి కించిట్టు కూడా తనుడు తెలుసుగా అనేక చెప్పారు కించిత్తు లేదు అభిమానం కానీ ఇప్పుడు కరుణుడు అన్నా అని చెప్పే వరకు ఇక పడే బాధ ఎంత అని పరిమితి లేదు ఆ ఉత్తమ లక్షణములు ఉన్నాయి వ్యక్తుల విందునటువంటి యొక్క గుణముల యొక్క తారతమ్యం దాన్ని బట్టి గమనించాలి అది తెలిసే వరకు ఇక ధమ్మరాజు పడే బాధ ఎంత అని పరిమితి లేదు అదే ఎంత తప్పు చేశావన్నా ఈ జగత్ ఈ ఇదంతా కూడా నాశనం కావటానికి నీవే హేతు నీవు చెప్పినట్లయితే మాకు అసలు వ్యర్థమే లేదు హాయిగా బ్రతికేవాడమే ఎంత అని చాలా వచ్చిందట అనేక విధములుగా సత్కరించి కర్ణునికి ఆ అదే కర్ణుని బుద్ధి అనేక పుణ్యకాగ్యం కావద్దు చేయించినాడు జనపతి ఆ అప్పుడు శపించాయిట ఆ గు ఇంత రహస్యాన్ని చావు మీ స్ప రహస్యమనేది దాగకూడదు సుమా అని శపించావిట కారణం చేత ఆగదట వారి రహస్యం మాత్రం వాళ్ళ చెవిలో చెప్పారు అంటే ఒక గంటకల్లా టముకేసినట్టే ఆహా ఊరంతా పాగిపోతున్నాడు ఎక్కడికక్కడ ఏమో విన్నావా మాట విన్నా బలి రహస్యం ఎవరికి చెప్పబోసమా చెబితే కొంపలు పోతాయి అనేదిని చెప్పేసేది ఆమెకి ఆమె పోయేది ఉంపుగా ఆమెకి ఆ ఇలా ఎవరిగా వారు ఇంకెవరికి చెప్పొద్దు అనేది ఈ ప్రకారంగా తిరిగిపోతుంట కాసేపట్లో ఆ కనుక స్త్రీలకు రహస్యమనేది మాత్రం ఆ ఉండకూడదు దాడకూడదు అని చెప్పి పనిమల్ల పరిపాక ప్రకశాలి పని నెట్టు దగ్గర జగత్శీల ఇది శ్రీమతున సోమయాతి ప్రణీతం శ్రీ మహాభారత శ్రీపర్వంగునందు సమాప్తమో అక్కడ ఉండేవాడు చే ఉంటే ఉగాన సమయంలో ఆ పక్క ఊరి వాళ్ళు కొంతమంది తీర్థయాత్ర పోతూ ఉన్నారు అక్కడ కూర్చుని ఉండాలి అయితే భేదరెడ్డి నువ్వు కూడా వస్తావటయా తీర్థయాత్రకు వెళ్తున్నాం మేము అంటే నా దగ్గర డబ్బు దశకం లేదు కదా డబ్బుకే వచ్చలే మేము ఇస్తామలే రా మంచి సహవాసం తగినటువంటి మనిషి తీర్థయాత్ర చేయదగిన మనిషి మేము సర్దుకుంటాంలేదు అంటే ఇంతకంటే డబ్బు దశకం లేకుండా చూడవచ్చు ఈ ఇంత మంచి గత కూడా కుదరదు అలాగే వస్తాను నేను అని ఎవరికి చెప్పకుండానే వాళ్ళ వెంటబడ్డా వెళ్ళిపోయాడు ఈ నిప్పు అక్కడ ఉంది గుడిస మంచా అంతా హోత్వాటే ఆ నిప్పు సొత్తాది కాల్చుకోవడానికి అయి ఎప్పుడు మండుతుండేది అది అట్టామండి అట్టామండి ఈ గుడిసంది అంటుకుంది అది తగలబడిపోయింది మంచా గుడిస గొర్రె మేకపోతూ ఉండేది అతని అది కూడా దాంట్లో భస్మైపోయి భస్మైపోవడంలో వెళ్ళిపోయాడు అతను తన శోభం తాను ఈ గొడుగులు వచ్చి చూచారు చూస్తే కూడిచిపోయి మంచిపోయి ఏమి లేదు తగలబడిపోయి అది అంతా పగలిది చూస్తే ఎముకలు కనిపిస్తూ ఉన్నాయి మేకగా మేక యొక్క శరీరానికి మానవ కళీబరానికి చాలా సన్నిహితత్వం అది ఆ ఎముకలు చూచారట చూచాడేదే అరే భేదిరెడ్డి పోయాడు రా చచ్చిపోయాడు ఇందులో తగలబడింది ఏ నిద్రమైతే ఉండుంటాడు చచ్చిపోయాడు అంత ఊరంతా పోయారు మా పెద్దముడా కొడుకులే చాలా వయస్సు చలిపోయింది కొడుకులు పెళ్ళిళ్ళు పేరెంట్ వాళ్ళు అన్ని ఇక చచ్చిన చచ్చే మాత్రం ఏంటిలే పుంజా కూడా వెళ్ళిపోయాడన్నారు తెహరాఖండ్ నుండి మైలు పెట్టారు కర్మకాండాలన్నీ చేశారు యావత్ అయిపోయింది అంత చేసి ఉన్నారు ఆ తిరిగాడు వాళ్ళు చాలా దూరం పోయారు వాళ్ళ వెంటబడి తిరిగి ఆరు నెలలకు వెనక్కి తిరిగాడు వెనక్కి తిరిగి వస్తూ ఉన్నాడట చూస్తూ ఉంటే దగ్గరకు వచ్చాడు ఊరి దగ్గరికి గొడ్డ దగ్గర ఉన్న వాళ్ళంతా చూసేదే అవి వచ్చే దేవుడురా ఎవడేమిటి బేతిరెడ్డి బేతిరెడ్డి ఆరు మాసాల క్రింద వచ్చాడుగా ఆరు మాసాల క్రింద వస్తే దయ్యం చేస్తున్నాడు దయ్యమయ్యస్తున్నాడు దయమయ్యాడు వస్తూ ఉన్నాడు దయ్యం వేస్తే ఇంకా వదగడానికైనా మనం పాదండ్రు ఆన్నర కోట్ల మీద పెట్టి ఊరు ఊళ్ళో పడ్డారు వచ్చి వీళ్ళంతా ఏమిటంటే బేతిరెడ్డి దయ్యం చేస్తున్నాడు వస్తున్నాడయ్యా పారిపోతున్నారు ఎక్కడ వాళ్ళు అక్కడ ఇంటికి వచ్చా అట్ట ఇంటికి వచ్చి చూస్తే తలుపులు బంధించేశారు కొడుకులు దయమై రావటం బంధించే ఒరే పెద్దాడా పెద్దానా ఇదే నాయనా పెద్దాడు చిన్నాడు అదంతా బెచ్చికుండగా కనుక నువ్వు ఎట్టా కొలుచుకోమంటే అట్ట గొలుచుకుంటావు నిన్ను కనుక మా తోలికి మాత్రం రావద్దు సువా నిన్ను ఎట్టా కొలుచుకోమంటే అట్టగుర్చుకుంటావు కనుక మా దోలికి మాత్రం రావద్దు మమ్మల్ని ఏం బాధించవద్దు ఏం బాధించడంరా చెబుతున్నా నిన్ను ఏ కొలుపు అంటే ఆ కొలుపు కొలుతాం ఇది కొలుపు అంటారు ఇదేవి కానీ ఎవరినన్నా ఊర్లో పెద్ద ఇది వరకు ఎరిగిన వాళ్ళు ఉన్నారేమో నన్ను వెళ్దామంటే వీడు వెళ్తూ రావడం చూసే వరకే మాట చూస్తున్నారు ఇదో ఊరంతా దిగినాయాడు మళ్ళీ చెప్ప సంచారం కల్పించడం తనకి ఏం చేసి చచ్చేకచ్చు ఇలా అయిపోయింది మన పని అనుకొని ఈ తాకళ్ళు ఉన్నారే మధ్యాహ్న సమయంలో సాయంకాలం పొద్దుడి పూట పోకుండా నలుగురు ఐదుగురు కలిసి ఆ చెరువుకుపోయి గుండలు గుంజుకురావాలి కనుక ఈ తాకళ్ళు వస్తారులే ఇక్కడికి అప్పుడైనా వాటితో చెప్పుకుందాం అదే పెద్ద బాను ఉంటే ఆ కనపడితే ఉండగా మరి కనపడితే పారిపోతారు చెప్పటానికి ఆ బాలక కూర్చున్నా దగ్గరకు వచ్చిందో ఉత్తర్వాది చెబుదామని వీడు భయపడుతూనే మేజరేట్ వస్తాడేమో రాస్తాడేమో ఏం చేద్దాం మరి తప్పదాయో వృత్తి చేయక ఊరుకోరా వాళ్ళు సరే పదండి అట్లాగే భయపడుతూ వచ్చారు వచ్చి ఆ బాణ వలసగా తీస్తూ ఈ బాణ ఎత్తారు ఎవరకు ఒకరే వెంకాయ వెంకాయ నన్ను అరగబరా ఓరు బాబో ఇక్కడే ఉన్నారు ఇక్కడే ఉన్నారు భేసి రేట్ అని చెప్పి పెద్ద క్యాకేషడు పడ్డాడు కింద ఆవతలు వాడు పెద్ద పెద్ద పిచ్చి క్యాకేసి వాడు పడ్డారు ఇద్దరు ముగ్గురు తెచ్చారు చూడవల్లి ఇక వీళ్ళ మోటార్ గేట్ల వారా వహి చెడు పారిపోయారు ఈ సాగళ్ళంతా పోయి ఊటు పడ్డారు పడి ఇద్దరు తాకళ్ళని తొక్కేశాడు భేదిరెడ్డి వేళ ఇద్దరు సాకలు చచ్చిపోయారు తొక్కేశాడు భేదిరెడ్డి ఇక అట్లు ఉడికినట్టుగా ఉడికిపోతుంది ఊరు అరే ఇద్దరు తాకల్ని తొక్కేశాడు వేళ ఇక ఏం కానున్నదో ఊరు ఇక చడుపులు నీటల్లా తలుపు దీటలా ఇక లోపలే మరం వచ్చారు కూడా బయటకు వస్తే మరి ఎక్కడ వస్తాడు ఎక్కడ వచ్చి పడతాడు అని చెప్పి తలుపు తీయటం అదే అదే అదే అదే ఎవడు కనిపించడా మనకి ఎలాగురాయిది పైగా చీండి లేదు చెప్పలేదు నాకు ఇట్లాగో చుట్టుకుంది ఏంటి కర్మ అని ఒకసారి చెట్టు ఉన్నాయా తాలి కోటమ్మని ఆమె దగ్గర నేను ఎప్పుడు పంచల్ నేర్చేదాన్ని నేర్చేవాడిని ఆమెకి ఏమైనా గుర్తుందేమో అని ఆ ఇంటి ప్రక్కని వచ్చి ఆ వాసాహారంలో కూర్చున్నాడు ఆ చూరు కింద బయటకు వస్తే మాట్లాడదామా సమయంలో ఏమయో నేను బయటకు వెళ్ళాలి అల్పసంఖ్యకి వెళ్ళాలి ఒంటే నీతో వేసి రెడ్డి వచ్చే గైదులొచ్చే మరి ప్రమాదం కదా లోపలే ఉండవు లోపలే ఏదన్నా కొండ పెట్టుకోండ పెట్టుకోవడం పాడా మరి ఎట్టాదు ఏమి లేదు ఒక తాటు పెట్టినా అడుగు తాటు పెట్టి నేను పోయి బయట కూర్చుని వస్తా లోపలికి వాళ్ళ భక్తి పెట్టినాకేస్తా చాక పెట్టి నేను లాక్కో లోపలికి ఊంచి లాక్కుంటే లోపలికి వస్తా సరే సమ్మతి పట్టు బాగా బిగించి పాడు నడుమివికి లోపల ఏమో అడుగుతున్నాడు ఇవేం బయటకు వచ్చింది బయటకు వచ్చి ఆ కూర్చుంటుంది పాప కోటమ్మా కోటమ్మా నన్ను అరగదా ఓన్ బాబో ఇక్కడే ఉన్నాడో ఒక పెద్ద పిచ్చి కాకేసింది కాకేసి ఎవరికి లాగాడు రాగటంలో దీనికి అడ్డం పడింది వాకి అడ్డం పడింది కాకటంలో పిచ్చి కాకలేస్తుంది ఇటు లోపల ఈ రాగడంలో ఇద్దరిచింది పిచ్చి కాకలేసి వచ్చాడు పెద్ద రోజు వచ్చారు ఏదైతే అలవారు ఉంది ఊరు రాత్రి ఇద్దరు హాదు చెట్లు దక్కాడు ఇద్దరు హాదు చెట్లు దక్కేశాడు భేతిరెడ్డి అటు సమయంలో వచ్చే ఆయట ఒక సాయి గారు తహసీల్దార్ ఊళ్ళోకి వచ్చే ఈ కలారు మునసవులు బాబు మేము రావడానికి వీల్లేదు యా భేతిరెడ్డి చూస్తున్నాడు ఊళ్ళో మేము రావడానికి వీల్లేదు నా వల్ల కాదు అదే ఎవడరా భేతిరెడ్డి చెప్తే నేను ఎవడు వాడు ఏం చేస్తారు పెద్ద అధికారిగా సరే తప్పేదే ఉందని చెప్పి బయలుదేరారట ఆ రక్త తావిడు కచేరీ దగ్గర చేరారు మునసవు కరణము తహసీల్దారు చేరిన సమయంలో ఆ తహసీల్దార్ కూడా వచ్చాడు కనుక ఊళ్ళో పెద్దలు అంతా ఇక్కడ ఇక్కడ జరాలి మన సంఘటన ఆ ఏమిటో నన్ను చూస్తే ఈ రకంగా కావటం చేర్చుకుందామని బయలుదేరాడు బేసిరెడ్డి ఇంతలోకే మంగళని పిలుచుకురమ్మన్నా ఆయట మంగళని పిలుచుకొచ్చి కవరం చేయించుకోట కాసులు గారు ఆ ఒక పక్క చేశాడు కవరం చేసే మనకు వస్తున్నాడు బేసిరెడ్డి ఇక్కడైతే జాగుతాడు మనకి అని ఒరే వచ్చేది ఎవడరా అన్నారు ఎవడైతే బేసిరెడ్డి ఈ మంగళ ఎడుబారిపోయారు అంతేం చేశాడు తహసీల్దారు గురదానికి గురదాన్ని వెనక్కి కాదు కట్టేసి గోటొట్టుంది కట్టేసి ఉంది అరే భేత్రస్తున్నాడేని అన్నారే వీడంత పారిపోయారు మనగొట్టుకుంటాడేమో అని చెప్పి వీడు గబాన్ పోయి కుర్రం మీద పడ్డాడు పాడి రోడ్డు చదువు దాన్ని దాన్నే పడకేది గోడ కొట్టుకుంది రేపు ఓట పట్టుకునే పరిగెత్తుంది ఇక అది వచ్చే ఆస్తులు సాయం కానీ వెనక కాదు కట్టి ఉంది కాదు పాడు పట్టుబయ్యా వేస్తూ ఉంటే అంటాయట అరే భేదిరెడ్డి నీ విశామ్రా అదే భేదిరెడ్డి అరే భేదిరెడ్డి నీ విశాం రా అంటాయట శ్రీ సంగమన్నని పున్న పిల్లతకత తాలిరుటి లంపట చిత్తొల్ ఆసన దత్తావే ద్యాసవచో విభవ లక్ష హవిభవ మాగా কই సంపైనుండి జన్మే జీనుకిట్లదియే ఆస్లో सकల్ల పొందమెత్త జన్ముల కునదక జన్మం బాచె దిండి గంగా తీరుముల పన్నగులు అశుధ్యత్వం పట్ట కుటీ వారికిందరికీ దిలోదకా అశుచ్యత్వం ఉన్నది మైల పోగొట్టుకోవటానికి పట్ట కుట్టువీరాన్ని వేసి ఆ అంతఃపుర స్త్రీజనము ధృతరాక్షుడు కాంతాజీ కొంచీ మొదలైన వారితో ఒక్క మాసము రోజులు అనేక మంది మహర్షులంతంగా ధర్మరాధును చూడటానికి వచ్చినారు ప్రణాప పాద పాద్యాసరాసనందరికీ ప్రత్యుత్ చేసి ఎదుర్కొన్నటువంటి వాడి వారికి అర్చము పాద్యము మొదలయ్యి పూజలన్నీ చేసి మహాత్ములం ప్రీతులంగా ఉపాసించి ఉండంగా వారిని పూజల చేత ప్రీతులను చేసి ఉపాసించిందగా నొంగని తమ్మజుందో అనిందా మాతాంకు కారణం ఆ నారో ముందా ఆయుద్ధ రంగమునందు ఆ కనుగా రథక్రము భూమిలో పొంగిటానికి వినవలసింది అని చెప్పి నారద మహియ్యే ముని దత్తమకు మంత్రమున కొంతకన్నయ్య నాడు వేడుక నాథులకు వెలయం పదయ్యే గిట్టుపాద పట్టిూసి ఉండిది కన్నులు నీ నేర్పు భీమురావు నరుని మొలుమిల్మిగని తగబొందు చెత్త ఘటన కన్నుండు మీ అదీసుగలవాడై దుర్యోధను గూడుకునియే పదం పడి ఏకాంతం తనకు వైయుడండే నిరుపునత పుణ్య దృపతియుండే కాదు ఎంగలు బ్రహ్మాత్మకు పాత్రములు కాదు నీకు నీపాటి కాదు ఆ కరుడు దేవు చేత విడువబడి సూతుని చేత గహింపబడినటువంటి వాడయి ఆ సూత కర్మలేవతో కూడా పొంది రాత పెంచగా పెరిగినాడు సుమా మీ ఎందు అపరిమితమైనటువంటి ఈచగలిగినటువంటి వాడయి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 కొత్త అక్షత్రుడు కావలేకపోతే బ్రాహ్మణుడైనా కావలే గాని ఇతరులకు ఇయబరదు బ్రహ్మాత్వము అని చెప్పినాడు అక్కడ పోయి చెప్పాడ పరశురాముని దగ్గర పోయి నేను బ్రాహ్మణుణ్ణి తృగోషు కుచ్చినటువంటి వాడిని చెప్పి ఆయన దగ్గర శుశ్రూష చేసి ఆ బ్రహ్మాత్వాన్ని పొందాడు పొందిన తరువాత బయటపడిపోయింది ఆ దేవేనుడు వచ్చి వజ్రదంస పురుగై త్వడ పొలిచి అది ఆ కదుని ఎరిగించక్కట ఆ కారణం చేత శాపమిచ్చాడు నీకు అవసరమైనప్పుడు బ్రహ్మాత్మ పనిచేయదు సుమా ఆ పరశురాముని శాపమది తరువాత బ్రాహ్మణుడేమో గోవుని చంపిన కారణం చేత విలువిద్య నేర్చుకునే సమయంలో గోవు ఆ కారణం చేత ఆమె ఆ యుద్ధ సమయంలో నీ రసచక్రం అనేది భూమిలో కింగిపోవును అని చెప్పి బ్రాహ్మణు శాపించాడు ఆ కారణం చేత అలా అయింది అలా జరిగిందయా బాధపడుతూ ఉన్నావు కానీ కన్నుడు అని కనుడు అన్నాను తెలిసి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 ఆ పూర్వరాజులంతా వైభవాన్ని పొందినారు సుమంగా బాహుదా తీర నివాసులు సన్న తత్పర మనోరుతుల్లా పూర్వం బాహుదాందు శంఖుడు లిఖితుడు అనేది ఇద్దరు రిగి అందొక పండ్లు గని వే కోసి అయ్యన్నయ్య అని చెప్పు నావుడును వాచి ప్రణతుడ ఎత్తడి అని పలికిడు ద్దరు సమీపంలో ఆశ్రములు వేసుకొని తపస్సు చేస్తూ ఉన్నారు సుమా అతి సమయమునందుక రోజున ఆ లిఖితుడు అన్న ఆశ్రములోకి వచ్చినాడు అన్న యొక్క ఆశ్రములోకి వచ్చాక సోతాము వచ్చే లేడు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 ఆ యొక్క నరక లోకంలో బాధపడవలసా పడవలసి వచ్చును కనుక సుజ్యమునుడు రాజ్యమును అతని దగ్గరకు పోయి ఆ దండని శాస్తమునందు ఎలా చెప్పబడి ఉన్నదో ఆ లేకపోతే నీకు నరకం తప్పను సుమా సుజంబోయి నగది వాకి ఆ సంస్థలెచ్చేసిన ప్రయోజనం కచేతించిన పోయి కబురు చేసినాడిట ఇలాఖితుడనే మహర్షి వచ్చినాడు అని చెప్పగా సపరివారంగా ఎదుర్కొని అక్షపాధ్యాధులిచ్చి పోయించి స్వామి ఏమి పని మీరు దయచేసినారు నా దగ్గరకు అని అడిగినాడు సుజుమ్డు అతనికి తమకు ఏమి కావలయ్యను ఏలా చెబిచేలా నడుచుకుంటాను అన్నాడు సుజునుడు అది విని నేను ఎలా చెబితే ఎలా నడుస్తానని చెప్పావు కనుక నీవు తప్పకూడదు లేక తది ఫలము ఓసుకొని ఉపయోగించి తినది మృతిలిమిల దండించి తరుమున దండించి నన్ను గతకల్ మృషంజేయము ఇలా జరిగింది మా అత్తగారు యొక్క ఆస్త్రములో ఉన్నటువంటి ఫలములు తిన్నాను అతని యొక్క ఆయన యొక్క లేకుండా కనుక అని దొంగతనం కింద లెక్కబడింది కనుక దొంగకు ఏ దండీ ఎందు ఆ శిక్ష విధించవయ్యాగు రాజుదండి రాజదండితుడు రాజు చేత శిక్ష పొందినటువంటి వానికి ఎమదండం లేదు ఈ కూడా పాపం వచ్చును కనుక ఆ పాపం రాకుండా చేసుకోవయ్యా నన్ను శిక్షించియే అమ్మాటలకు మన మన విషాదం వదుండి అమ్మది నీ వదు వధుం అంటే తలా పాత పడిపోయి ఆ సుజుంగుడు ఆ యొక్క మెరసి ఎన్ని భంగులు చెప్పిన నీ కొనకయత్తంటే స్వామి మహాపురుషుడవయి మహరిషైనధించేదిలాగయ్యా కాబట్టి నన్ను అనుగ్రహించవలసింది అని ఎన్ని విధములుగా ప్రార్థించినప్పటికీ వినలేదు అంటే మంతులంతా చూచి స్వామి నీకెందుకయ్యా వాడి దండించమని చెబుతూ ఉంటే మనదేవి పోయింది రహదు నీవు దండించవలసిందే అది దండని తీసి చూచినారు గంగతనం చేసిన వారికి ఏమిటి ప్రాయశ్చిద్ద అంటే చేతులు రెండు ఉన్న ఆ అది ఉన్నదట్ట ఆ శాస్త్రంలో ధరికించై ఎందుకు వాడు ఏమో నరకమని శిక్షించమని నేను శిక్షించలేదు నువ్వు మన హల్ అంటే ఆ ప్రయోజనం లేదు అంటే ధరికించేసి అక్కడ రెండు చేతులు అతన్నతని దీపించి మగిలిస్తే శంఖునికి తన నివృత్తములైన హస్తం చూపిసి సన్యకను పోతదండిపోయి అన్నకు చూపించినాడు మొండి చేతులు చెప్పి వచ్చారు వాళ్ళ దగ్గర నా పాకం పోయినట్టేనా అన్నా విట ఆ కందు ప్రీతుండయ్యే చాలా సంతోషించి ఆ శంఖుడు మార్గం బతకెట్టు కతమునా బాగుదా అడగించుకున్నావుతుడువైనావు పోయిలో ఆ పిటుతర్పణమంతా చేయవయ్యా స్నానం చేసి అన్నాడు వినుమో కళ్ళు త్రాట గురుపత్తిక వయుటను వికృతంపుట బ్రహ్మత్వ విషయమైన మృత్యులయ్యను నిల కోనుల ప్రీతి పంచ మహాపాతకములు అంటారు ఐదు మహాపాతకములు ఏ విజయాే వాళ్ళు త్రాట వాళ్ళు త్రా మహాపాతకము గురుపత్తిక వయుటయు గురు భార్యను పొందుటాగా విటామవేత్త ఆ బ్రహ్మేతులైన వారి యొక్క జనమును అపహరించుటాగా ఇవి గల కోట జనుల పీతి పొందుటూ ఆ ఇ పనులు చేసే వారితో సహవాసం చేయుట ఒకటి పైను ఇవి ఆ పైన నాలుగు చెప్పాడు ఐదో దేవుదయా అవి చేసే వాళ్ళతో సహవాసం చేయటం ఒకటి ఇవి చేయకపోయినా వాళ్ళతో సహవాసం చేస్తే అది మహాపాతకేషం అపంచ మహాపాతకములు అంటారు వీటిని మహాపాతకము లేదింతులో ఏ జాతి వాడైన దండో ఆ ఈ మహాపాతకములు ఏ జాతివాడు చేసినప్పటికీ వాడు శిక్షాను గు విశేషించి తస్కరుం శారీర దండో ఆ తస్కరుం దొంగ ఉన్నాడే ఏ వాడికి శరీర శిక్ష అవసరము సుమ చేయాలి వాణ్ణి రాజ్యదండతులు సుమృతవంతుల భంగిపుణ్యం రాజుదండి వారికి పాపములు నశించిపోయి ఆ పాపములు పోయి పుణ్యలోకములుగు పోతారు సుమాజు చేత దొంగింపు పడ్డావు కొనుక నీకు పాపము లేదు పోయి ఆ నది ఎందుచేసరికి రెండు చేతులు యథాప్రకారంగా వచ్చినవి అది చూచి ఆనందపడి అన్న దగ్గరకు వచ్చి చూపించినాడు వచ్చే కదంబల దీనికి నచ్చదు అడనే ఇది మదీ తపో విభవం ఉందో అంటే చూపించి ఆనందపడుతూ ఉంటే దీనికి ఆశ్చర్యపడవలసిన పని లేదయ్యా ఇదంతా నా యొక్క ఇలా నీ చేతులు రావటము సృత్యండును నీ పుణ్యానుష్టా నమ్మద అని చెప్ప్రో వర్గ సైతంగా నమ్మలాత్తుందయ్యనని నిన్ను శిక్షించిన కారణం చేత సుజం నుడు కూడా చాలా పవిత్రుడైనాడు సుమహ అతని పెద్దలంతా పుణ్యలోకడైన జనట ప్రజాపతి మాట వచనూము రాజనీతే నన్ను నడమ్మటోటి ఎందున మేలు మేల దృష్టిన తరువాత నేను రాజకీయ నాటకను ధర్మరాజు ఎందువల్ల అంటే ఆ యొక్క ఆ భరత వహస్తున్నారు మహాద్రులందరినీ కూడా తర్పించారు నేను అన్నిటికంటే పెద్దకి అన్నం తెప్పించారు దగ్గర ఆ కథని నువ్వు సంహరిస్తే సరే ఉన్నది లేకపోతే నేను బ్రతకను అని చెప్పి చేసి కాబట్టి కూడా వచ్చేసి ఆ అన్నది చుట్టూనందని సంహరించి ఎలా ఉన్నదయా ఇత వండుకున్నాయట సమస్త పదార్థములు ఇవ్వండి ఆ వండుకొని తయారు చేసిన తరువాత నేను హెచ్చాను అని చెప్పి వీక్షించాడట వెనక నీ నలుగురు వండుకున్నారట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 అన్ని పెట్టారు స్థలంలో వడ్డించుకున్నారు కూర్చున్నారు మాట్లాడటరా మాట్లాడితే నెయ్యి వడ్డించాల్సి వస్తుందిగా మాట్లాడటం లేదా దగ్గరలో వేస్తూ ఉన్నది ఒక గాడిద మేస్తూ మేస్తూ మేస్తూ దాని దగ్గరకు వచ్చింది దగ్గర దగ్గరికి వచ్చే పరక్టలా వీళ్ళు కదట్టరా కదిండి నెయ్యి వడ్డించాల్సి వస్తుంది అది అట్లా వచ్చి అట్లా వచ్చి ముచ్చిపెట్టదు హిందూ హా విస్తలో కదట్టలేదుగా మొత్తం కదా రెండవ విస్తడు లోది మూడవ విస్తలలోది నాలుగు విస్తలు చుట్టి శుభ్రంగా తిని పోదు పోదు కాలుస్తావా మొత్తం తినేసిందిరా అని ఒకసారి వేసారట ఎవరో చేయం పోయింది ఎవరు వడ్డిస్తే పోయింది ఏమిటయా అంటే అవివేకం ఆ అవివేకం పిస్త కొట్టుదరా ఆ పిత్త పొట్టుదలతో మాయిత ఇచ్చారట తీయిందిరా కాగిధ ఎవరో చేయబోయేది తనకు మన తెలివి తక్కువ వలన బాధపడ్డా అని డ్డారు అలాగే సమస్త పదార్థములు ఆ సమర్థంగా చేసుకొని నేను చెరలు వీటిని అని చెప్పి విడిపించినటువంటి వారి శాంతిగా ఉన్నది నీ పరిస్థితి ఏమిటయా ఈ యొక్క అందరినీ సంహరించి ఆ మహాయోధుల పడగొచ్చి ఈ యుద్ధం చేసి ఆ చివరికి వచ్చిన నేను వార్త నాకు అవసరం లేదు అంటావి ఇది ఏమిటయా నీవు అరగడానికి పోతే నీ వెంటే బయలుదేరాలు మేము కూడా మేము ఇక్కడ కూర్చుంటామా పోతూ ఉంటే జనం అంతా ఏమని అంటే ఆ కుంచి రేపు కొడుకుల్లో తెలియగలవాడు ఒకడు రేపు సుమా అంతా పిచ్చి వాళ్లే పుట్టాలనా అని అంటదే ఆ లోకం ఆ నీవు పోతూ ఉంటే నీ వెంటబడి మేము ఉంటే అంతా ఇంత పెద్దవాళ్లే అని చెప్పి లోకం ఎంత దూషించదు దూషించగలదు కనుక అలాంటి పని చేయవచ్చు ఆ అర్జునుడు ప్రీముడు మహర్షుడు అంత మని చెప్పినా వినిపించుకోడట నా వల్ల కాదు నేను రాంతిపడి పాలన చేయను ఆ పాత్ర నేను ఎత్తి మీద తెలుసుకొని అంటే ఆ చెబుతూ ఉన్నారు ఒక్కొక్కరే దండ నీతి ఉన్నదే మహర్షులకు కూడా దండించేటటువంటి వాడు రాధేనయ్య వాడు తప్పులు చేసినప్పుడు దండించేవాడు రాదే రాజులే అది అందుకే చెబుతూ ఉన్నాడు శంఖుడు లిచిన చరిత్ర ఆ వాడు మహర్షులే కానీ వాళ్లకు దండనీటి ఉన్నది ఏది అవసరమైంది రాదు కావలసి వచ్చింది వాళ్ళ పాప పాపాన్ని పోగొట్టడానికి కనుక మహర్షుల పాపం లేవచ్చు కూడా పోగొచ్చేది రాధేనయ్య తనకు రాజ్య పరిపాలన ఉన్నదే అది అవసరం అది అది పనికి బారింది కాదు సుమా అంటే తరబోతున్నాడు అందరినీ మీకు ఆ కాకపోతే కళాయుధం తీసుకుంటే నేను ఎంతమందినైనా పాడగొడతానంటాడు భీముడు దాండి వారిని తీసుకుంటే ఎంతమందినైనా నరుగుతానంటాడు అర్జునుడు మీకేం తెలుసురా అందులో ఉన్నటువంటి యొక్క శాస్త్ర విషయం ఉన్నది ఆ శాస్త్ర విషయానికి వచ్చినప్పుడు మీకేమి తెలియదు మీ మాటలు నాకేమి ఆ రుచిగా లేవు సుమా అని చెప్పి విజయించి పారేస్తూ ఉన్నాయట నేను మాస్టర్ సుమాసన వ్యక్తను ఎంతమంది చెప్పినా దావుపది చెప్పింది ఎంతమంది చెప్పినప్పటికీ పుట్టుకోవట్లేదు అంటే అప్పుడు ఆ పరమేశ్వరుడున్నాడు శ్రీకృష్ణ స్వామి వారు ఆయన బోధించాయట ఆ ధర్మరాజు ఏమిటయా ధమ్మనందన ఆ ఇంతకాలం నుండి అరణ్య బృంద మహాబాధ యావత్ కూడా పడ్డారు ఆ అనేక విధమైనటువంటి దుఃఖములన్నీ కూడా పడి యుద్ధం అంతా చేసి బంధుమిత్రులంతా కూడా పోయారు ఆ ఇక ఎవరూ లేరు అటువంటి యొక్క ఇలా రాజ్యపరిపాలన చేయకుండా నీవు మళ్ళీ అరణ్యానికి పోతే నీ అంత పెద్దవాడుకో నీ తమ్ముడున్నారే ఇంతకాలము బాధలు పడ్డారు ఆ ప్రాప్తమైనటువంటి మహాభవతములు రాజ్యము లేవత్తు వదిలి అరణ్యానికి పోతానంట అక్కడెవరు నాడయా అరణ్యములో అని వారు కూడా బోధించారట ఆ స్వామి వారు కూడా బోధించిన తరువాత చెప్పగా చెప్పగా చెప్పగా సరేనండి మీరు ఇంతమంది చెబుతూ ఉంటే తప్పేదేమిటి అన్నాడట రేపు ఆ రేపు ఉదయం తొమ్మిది గంటల దగ్గర నుండి ఆరంభమవుతుంది పట్టాభిషేకం ధర్మరాజు పట్టాభిషేకం రేపు ఆ ఉదయం అంటే రేపు సాయంకాలం ఉండదు మాములుగా సాయంకాలం ఏంటి అని అనుకునేరు రేపు ఉదయం తొమ్మిది గంటల నుండి ఆ ధర్మరాజు యొక్క పట్టాభిషేకం ఆరంభం ఆ నలభై ఐదు నుండి భారతం అనేక మహా సముద్రాన్ని ఈదాం మేము అంతా ఆ మహత్తరమైనటువంటి భారతం పంచమో వేద పంచమ వేదము అని చెప్పి ఆడబడినటువంటి యొక్క ఆ భారత చరిత్ర ఉన్నదే ఆ సముద్రాన్ని ఆ ఇంతకాలము ఆ పాండవుల యొక్క కష్ట చరిత్రలే మనం విన్నాం ఇక ఆ పట్టాభిషేక రూపమైనటువంటి యొక్క చరిత్ర ఉన్నది అది కూడా విని అందరూ ధరించాలే కానీ మన వర్షం పొట్టుకుంది బయట కూర్చోడానికి వీలు కాకుండా కానీ దైవ సంకల్పం దానికి మనం ఏం చేస్తాం కానీ మా మన నిర్వర్తించుకోవాలి కదా కాబట్టి రేపు ఉదయం తొమ్మిది గంటల నుండి ప్రారంభమవుతుంది కనుక ఆ కావలసినటువంటి యొక్క శాంతి పదార్థములు ప్రసాదములు కొబ్బరికాయలు పువ్వులు తులసి ఇలాంటివన్నీ కూడా తీసుకురండి స్వామికి సమర్పణ చేత నీ సమవాంపవిద్యాలో పానలక్ష సమాగోక్య సార్ సేకరు దా మే జర్వేంకటే గంభీ మంభాంప <speaking in foreign language> ంగళతో ో నిత్యమజ్జు బలం వ్యామోహతాద్గవతో రంగనాథస్లకం తమ్ విచం నమామి ీనాం <back> కురీపి <Sounds> విశాలా మధ్య జగద్గురు మహత్తర్యం యావతార జన సమాణికం లోక విధాతారం సర్వ లోక విధాయి లోకా విధారం శ్రీరామం అధరామం దివ్యత్వా సదా బోడం నియతత్వ సహోషణం అనుకణంగతా జ్ఞామం యం శలకాం శిల వనియని సంయత జవేతుం గిదుహకం విదీమే మాం లంయామి యామి తత్ అర్థతహన మహానవా <laughs> ందేవం నిర్మల పరికాగ్రతుమ్ ఆసారం సర్వ విజ్ఞానం భయమే ఓం నారాయణ స్వాహాయ స్వాహపటి చతుర్భుజం ప్రసన్వదనం ధ్యాయోపశా విరదవక్నగం విశ్వక్సైన్ సేవం సుజనందదే తాం చంద్రఫలం దేవ బలం దలం దదేపటేరా ష్ణో యత్వాదా సర్వకార్యే నేషా మంగళం కేషాం భుజిత్ భగవాన్ మంగళాయత్రహర్తారామం శ్రీరామం భూయో భూయో నవామ్యహం య రామభద్రాయ రామచంద్రాయ వేధసే నమునాథాయ నాథాయ సీతా పదలే నమగోదీజరాయ్యాయ రామాయ పున్ని ఆద్యహంభీతం భీతినాశ్ర శ్రీరామచంద్రం నమామ్యహం కళ్యాణభాజనం ఎంత భావకం విక్తం ప్రణతామ్యహం సమస్తాం పవిత్రమూర్తయో రక్షన్ వైస్త పాదవేషద్గవే మయా సముత్కూర్ణం ప్రదక్షిణం యథోక్తక్షణా సీవిత ఠా పట్టాభిషేకాక్షహూర్త ముగురిహంతో మహంతో పాపనాధనం ప్రాణాయాకల్పిత శ్రీ గోవింద గోవింద గోవిందోభాయా ఖండి శివేశోహరీమూర్తే అదే శ్రీ భగవతో మహాపురుషస్ శ్రీ మహావిష్ణువాక్యాన అమ్మణ్ పదార్థే సగమన్మందరే కలియు ప్రథమవాదే విరిషే భరతేద్దా ప్రదేశే అవేరీ మధ్య ప్రదేశే అ వ్యవహారిక శాంతమాన షి సంవత్సరా అక్ష దక్షిణాయణిత కార్తిక మాసే శుక్లపక్షే మంగ శుభ నక్షత్రే శుభకర్ణే విశేష విశిష్టా శుభతిథోనగృహీం భగవద్భాగవతా సన్నిధ భగవత్ శంకరీ భారే ధర్మవద్ధ సమేత సకువర్గస్ విజయ అభయారోగ్య ఐశ్వర్యా జ పట్టాభిషేక మహోత్సవార్ హనుమంతరావు గారు పుణ్య దంపతులు విశ్వసేన పూజ ఆరంభిస్తూ ఉన్నారు మం సుతం పేతవ్యం శుభాంగం ధ్యాత్యేం సూక్వచ్చా సమేత ముగ్ధ సోత్రీనాథం చతుర్థజ విదాము భాషయాహం విద్వత్సేనమావాహయామి ఫసం ప్రభామండల మంది శ్రద్ధయా బూనదమం దయాసనముత్తమం ఆసనం సమర్పయామి మంత్రభూతం మహాశుభ్రం నదీనాం పుణ్యవాళ్యం సభూ సమర్పయా కమలాం శోర్ నిత్యూరి పాఠ్యం దాటి దేవే పదయోత్సవామి పదయో పాఠ్యం సమర్పయా మధు సంయుక్ సమాతం ఏదం పంచామృత స్థానం గృహా పూర్వోత్తమ పంచామృత స్థానం సమర్పయా గంగాణ్యయం స్నాణం విధామ్యహం రావర్ణక్యదం సర్వాలశమనం వహానా విభూ ఆచమయా మూనాథన మేస్సు నటకాత్న తారకా దేవయా మంగింన సది కపాడింన నియా ఎదింన కారిం డ్యారండా కారిం నియారకారం ఒలేదం మారు కారం కారుకారింన సో మారి చెరైన కిరు తకారం రాంన ని� pedestrian driving roar కే <to> <econature> <tcess areas of silicon> విద్యా ముఖేన ఇద్దరుగా ఇక్కడ ఇక్కడ ీతం పరమం దంక్ సమర్హసి యజ్ఞో సమర్పయా సమర్పయా కర్తూరు పుంగు వేదం కమన్వితం గుషితం దేవతా చంద్రలేపలంధ సమర్పయా ఇతన్ిన్ నాటి సఽ్తతాయు నాటాగ్తనాస్ గోరా ింన్омина పఈగరిన్తాండేరిరిండి ఇదే est diyor పో <simitation> <simitation> <simitation> ంగుతం సద్పూరే సమన్విత్యం దేవతీయం చందనలేవనం శ్రీగంధం సమయాన్ మంగళా హరిద్రాయుక్ సమర్పయా మార్యా మల్లి ప్రభువయా పుష్పాన్ని పూజా పుష్పై పూజయా యన <imitation> అమీరాయోష వద్గుణాయ నమః ఓం నమో నారాయణాయ నమః సంకృష్ణాయ నమః పాదవేగాయ నమః విష్ణు నాయ నమః పుంఖోపనాయ నమః అద్భుతాయ నమః బలోజ్ఞాయ నమః నరతాయ నమః అద్వైయ నమః జనకనాయ నమః వినాయ నమః హరే నమః శివ విష్న్యాయ నమః కపిలాసుయో పాయాలం వుడాన్నండ్గా నటి రాజ్యసంపం నైవేద్యం నీరు పట్టడానికి కట్టి మధ్య <laughs> మధ్య deduction literally ratchet సిం Danke తల్ర్టాల్ నకు్ణ AU ఊనిండు నిండి మారబద ంనిండి న�ం కేన్నిడులాఇదలా consoles ిరింగ్ ీతో గోత్తా విశ్వక్సాదం బ్రహ్మాత్ముని యమ మనశరతా విష్ణుసేన ప్రసాద నిలమానశరతా బ్రహ్మాత్ముని ఏ యథాస్థానం ప్రతిష్ఠామ్యోభనస్తం పుననాగమ భాయ్యా వచన కల్పన రాగమనాయచం అవణం పూజ అయినది పుణ్యాహవాక్యం జరగబోతోంది చతుర్వేశ్వరూర్తి అనంతా నిత్యముక్తి క్షో నమేక్షో నమయాసనం బాగా విశేష విశేషా భగవత్సంబంధకాళే విజ్యర్థం వింజ్యర్థం అభ్యుదయార్థం చ ై వైస్త వై స్థ పుణ్యాక్యం గరి ఘే మనస్సమాధీయ సమాధి స్వ ప్రసీదా పుణ్యాం పుణ్యాహం మహంతో పుణ్యాహం దిం కొ బ్రహ్మాండీజం జగతి స్టుం ద్నిచే తలోతో ద్నిచే త్నిచే కాస్తె భవంతుం దేవా కరాం దే జమాన్ భాసవాని కే చసాం నే రభిం సదాహం మ్దానం ద్నిచేం నేద్ని ప్రేమ ప్రేమ కి చెర నుండి క్లౌడ్ నుండి తన ప్రేమ రేయ ఎన్నెలా నా కళ్ళనే తీమే సయే పత్తహస్తే సుగంధే వత్ససనైహి చరంతి కవయోషాం చాయ వై స్వర్ణ కలపే నేనే ఇచ్చాను అడ్రస్ చూడు బాబాయ్ షూర్ బాబా పోలక అడ్రస్ చూడు వాచ్యం పురాజం జీరు కావయోం వృద్ధి మాయష్యమాయషమా శోభమానో మహిళే ధాన్ వయోం చతు సంవత్సరం నేర్చమాయ ధ్యే పష్కమాసన మనిమయే వీరాసేనే దుఃఖితం పాటే ప్రభ్యలుత్వం మునిధ్యపం వ్యాఖ్యాత జ్యోతిష్ రాళ్ళమౌళింగ్ నిఖిమ విజగ్షైమన్ నిర్మిమాణు భూమి పౌర్షా దృహే మునయో వసంది దేవాివాసం మే సుమనసమాన ేవాసవో దేర్భవాయో అగ్నివ ఋుర్ భవ ఆదిత్య యువ తేజస్వాన్ భవ విష్ణురివ శ్రీమాన్ భవే వాయు స్వాన్ భవ ఘన కనక సమృద్ధి ధాన్యమైస్త వృద్ధి యువతి జన సముధి కొత్త గోప్తాభివృద్ధి పరిజన పశు ఋద్ధి కౌశలం ధర్మ వృద్ధి సమస్తం మంగళం చాత్ర ఇక్కడీరస్యుత్యోగ్యమస్ ఐదు బ్రాహ్మణి ీ మహితే హరిష్ట మహిళ హరిష్ట నిశన వస్తున పాప అస్మాం తప్పివస్ పదాం సోమాగా భగవంత ప్రీయందా ఎంత పురోగా ప్రీయంతా చాయంతిమ